ం శ్రీ గురుభ్రో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాలయశంకర ఓ ఆప్యాయ మమాంగామీ వాక్ ప్రాణశక్షుస్మో సర్వ బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణస్వ నిరాకరణేస్మాహ ప్రేమ సన్మయసంతు శాంతిశాంతిశాంతి ోత్రనసోహ వాచం స ఉ ప్రాణో వాచం స ఉ ప్రాణుషక్షురతి ముచ్యధీరా రేతస్మాోకాదమృతమృత అత్ర పదార్థ ఈ పదమూలక అర్థమేమిటి అని ప్రశ్న ఈ పదమూలక అర్థం ఎప్పుడున్నది శ్రోత్రస్య శ్రోత్రం ఆ మొదటి శ్రోత్రస్యనేది షష్ఠీ శ్రోత్రము ఆ మొదటి శ్రోత్రము ష్యంతో శ్రోత్రము శ్రోత్రం తావతూ స్వ విషయం వ్యమ సమర్థం దృష్టం ఈ శ్రోత్రం అనేది మనకు విషయమైనటువంటి స్తోత్రము అంటే ఒక దానికి విషయము శబ్దము శబ్దమును ప్రకటించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నదిగా మనకి తెలుసుకొనే ఉన్నది ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ స్తోత్రము ఇజ్ ఇట్ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్ ప్రశ్న అది ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండి శబ్దాలను అంటే ఇప్పుడు ఈ దీపం అన్నింటినీ ప్రకాశింపజేస్తోంది స్వయంగానే ఇండిపెండెంట్ గా సెల్ఫ్ గా ఉండి ప్రకాశింపజేస్తోందా ఆ ఎలక్ట్రిసిటీ యొక్క సన్నిధిలో మాత్రమే ప్రకాశంపజేసుకోండి అలాగే ఈ చెవి కూడా ఇగుమికిడు కూడా ఇండిపెండెంట్ కాదు తత్తు స్వ విషయం వ్యంజన సామర్థ్యం ఆ చెవికి ఉండేటువంటి తనకు విషయమైన శబ్దమును ప్రకటించేటువంటి శక్తి ఏదైతే కలదో ఎప్పుడున్న శక్తి చైతన్యే ఆత్మజ్యోతిషి నిత్యే అసంహతే సర్వాంతరే సతిభవతి ఆత్మచైతన్యం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది నా ఆశాతి ఇతి అంతవరకు వచ్చాను ఒకవేళ ఆత్మచైతన్యం యొక్క అనుగ్రహం నేను లేదనుకోండి అప్పుడు ఈ శ్రోత్రమునకు తన విషయమైన శబ్దమును ప్రకటించేటువంటి సామర్థ్యమే కోరగలుతుంది కాబట్టి ఇప్పుడు శ్రోత్రం అనేది ఇంద్రియము శ్రోత్రస్య శ్రోత్రం అనేది ఆ ఆత్మచైతన్యోకిష్యూ అవుతాయి ఓకే ఇప్పుడు దీపము అంటే ఇది దీపానికి దీపము అంటే ఎలక్ట్రిసిటీ అది అషష్ఠ్యంతానికి ప్రయోజనం అది అంతే తప్ప ఇదో చెవి దీనికి మరో చెవి అని కాదు అలా అతత్రం ఇత్యాది ఉపపద్యతే కాబట్టి శ్రోత్ర శ్రోత్రం అని మొదలయ్య వచ్చినటువంటి సమాధానం ఉత్తరం ఏదైతే కాదో అది అంతయ్యూ యుక్తియుక్తముగా ఉన్నది ఇదే అభిప్రాయాన్ని ఇదే విషయాన్ని అంటే ఇదే విషయాన్ని అంటే శ్రోత్రేంద్రేము ఒక సామర్థ్యము కానీ ఆ సామర్థ్యము దానికి స్వతహాగా ఉన్నది కాదు ఇంకొక ఆత్మచైతన్య జ్యోతిష్ యొక్క సన్నిధి ఎందు మాత్రమే దీనికి సామర్థ్యము ఉంటున్నది అనే ఈ విషయాన్ని ఇక్కడ ఇక్కడ ఒక పద్ధతిలో శ్రోత శ్రోత్రం అనే పద్ధతిలో ఇక్కడ చెప్పిన ఇతర శృతులు ఇదే విషయాన్ని ఇంకో విధంగా చెప్తున్నాయి భాష ఇదే విషయాన్ని శృతులు చెప్తున్నాయి ఎలాగా ే ఇది ఈ బృహదార్మిక శృతి ఇక్కడ చెప్పి పద్ధతి వేరు ఇక్కడ శ్రోత్రం అన్నారు ఆత్మస్వరూపాన్ని గురించి అక్కడ బృహదార్ యొక్క శృతిలో స్పష్టంగా ఇది కొందరు పొలిటిక్ గా చెప్పారు ద ఇయర్ టు బి ఇయర్ అని గృహరాజనీయంలో పొయిటిక్ గా కాకుండా డైరెక్ట్ గా ముఖం మీద పడేసినట్టుగా చెప్పారు ఎలాగా అయం ఆత్మనైవ జ్యోతిష ఆస్తే ఇది ఆత్మజ్యోతిస్సు చే మాత్రమే ఉంటోంది సో సంఘాతము అయం అంటే ఈ సంఘాతము ఆత్మ అనే వెలుగు జ్యోతిష్ అంటే ఆత్మనా జ్యోతిషవ ఆత్మ అనే వెలుగు చే వెలుగుతో మాత్రమే ఉన్నది ఆస్తి అంటే నిలిచి ఉన్నది ఆత్మ అనే వెలుగు ఉన్నప్పుడు మాత్రమే ఇదిగో ఈ సంఘాతము నిలిచి ఉన్నది ఎప్పుడైతే మంత్రము ఉపనిషత్తు సరళంగా చెప్తుంది చాలా ఈజీగా సింపుల్గా చెప్తుంది ట్రూత్ ఎప్పుడు సింపుల్ గా ఉంటుంది దాంట్లో అంత కఠినమైన విషయంలో ఉన్నారు ఇప్పుడు అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇంకా అంతకంటే సరళంగా చెప్పడం ఉపనిషత్తు అలాగే చెప్తుంది కానీ తరువాతి కాలంలో వచ్చినటువంటి వ్యాఖ్యాతలు ఈ వీళ్ళు ఉపాసకులు ఉంటారు ఉపాసన అంటేనే ఊహ సవగ్రామశిరాయాయం విష్ణుబుద్ధి ఉపాసన తత్వమేటిది ఉపాసనలో ఉన్నది ఉన్నట్టు చూస్తే ఉపాసన ఉండదు ఇప్పుడు స్టాండర్డ్ దృష్టాంతము ఇప్పుడు పసుపు ముద్దలు ఇది పసుపు అంటే ఉపాసన ఉండదు గణపతి పూజ ఉండదు అది పసుపు ముద్ద అనకూడదు ఏమనాలి అంటూ ఉన్నారు సో ఇమం గణపతి యుధాస్థానం ఆఫ్వా ఉపహయాని ఏదో ఇక్కడ ఇక్కడ మేము గణపతిని ప్రతిష్ఠిస్తున్నాము ప్రతిష్టాపయా అని పసుపు ముద్ద పెడతారు ఇప్పుడు మీరు ఏమిటో పసుపు ముద్ద పెట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నాను అంటున్నాడు అని అన్నారనుకోండి ఏమైంది కాబట్టి ఉపాసన అంటే ఉన్నదాని ఉన్నట్టుగా కాకుండా అక్కడ లేని దాన్ని ఉన్నట్టుగా మీరు భావన చేసుకోవాలి మరి అదేదో ఎందుకు పెట్టడం అంటే ఆ భావన దీన్ని దాన్ని ఉపాసన అంటారు ఉపాసన శాస్త్రీయమైన అధ్యాస సవర్ణించారు ఇప్పుడు పామును పాముకుంటాడు త్రాడు చూసి అది అధ్యాస అజ్ఞానకృతమైన అధ్యాస మట్ పసుపు ముద్ద విఘ్నేశ్వరుడు అని భావించుట శాస్త్రీయమైన అధ్యాసం తెలిసి చేసే అధ్యాసం ఇప్పుడు మీకు ప్రియుడు ప్రియురాళు యొక్క ఫోటో పెట్టుకుంటాడు పెట్టుకుని ఆ ఫోటోకేసి చూసి ముసిముసారితో ఆనందిస్తాడు అక్కడ ఫోటో అంటే ఫోటో అంటే ఆమె అవుతుంది ఆ ఫోటో ఆమెలో అవుతుంది కానీ ఆమెను భావన చేయటానికి ఆ ఫోటో ఉపయోగపడుతుంది సపోజ్ వాడు ఆమెను విదిలిపెట్టేసి లేదా ఆమె మనస్థితి ప్రీతి కలిగించే విషయాలను గురించి పట్టించుకోకుండా ఆమె యొక్క సుఖానికి ఏ విధమైన ప్రయత్నము చేయకుండగా కేవలం నీ ఫోటో పట్టుకుని దీన్ని దీని అందమైన గోల్డ్ ఫ్రేమ్ ఒకటి వేసి దాన్ని చూసుకుంటూ ముగిసిపోతావు గడిపాడు అనుకోండి రోజంతా ఏం చేస్తుంది వీడితోనే ఏం చేస్తుంది నువ్వెక్కడ కోరుదావు రాని చెప్పేసి లేచి చక్కపోతుంది ఇంకోటితో వీడి వీడేం పిరియుడని మన భక్తి అలా ఉంది కొన్ని సందర్భాల్లో అలా ఉండకూడదు కాబట్టి ఉపాసన అనగానే దాంట్లో ఊహా ఊహకి ప్రాముఖ్యం దాని లక్షణమైనట్టుంది అందుకే నేను వీళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని ఉపాసన మార్చి పాటిస్తారు శ్రీకారం చెప్పింది ఆత్మనైల్ వాయుని జ్యోతిష ఆస్తే ఆత్మానే వెలుగుతోనే సంఘాతము గలదు చెప్పింది కదా వీడు ఏం చేస్తాడంటే బొమ్మ కొటిస్తాడు టాప్ షో అంటే ఈ నడుము బొమ్మలు వేస్తారు తవా నడుము కూర్చోబెడతారు యోగా పోస్ట్ ఎట్లా కూర్చోబెట్టి ఇక్కడో దీపం ఇక్కడో దీపం ఇక్కడో దీపం ఇలా దీపాలు పెట్టుకుంటూ పోతారు ఇక్కడ అన్నింటి గంట పెద్ద దీపం పెడతారు అదే దీపం గాజరబాబు అది అంటే హీ డజన్ అండర్స్టాండ్ వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ల్యాంప్ హియర్ ల్యాంప్ అన్నది ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రతి సింబల్ కాబట్టి ఆత్మజీవతి అంటే లోపల ఏదో దీపం వెలుగుతూ ఉంటుంది ఏది నూనె ఉంటుంది దాంట్లో ఒత్తుంటుందని మీరు అలా అనుకోకూడదు ఓకే లోపల దీపం ఏమి ఉండదు లోపల ఉండే వెలుగేవి చైతన్యము ఎదువుకే వెలుగుగా చెప్తూ ఉంటారు వేదాంత శాస్త్రంలో ఈ మాట నేను మీకు చెప్పాను అయినా వెళ్ళి చెప్పాను ఇక ఈ మంత్రం కఠోపనిషత్తులో ఉంది శ్వేతాశ్వత్రంలో ఉంది ముండకల్లో ఉంది ఇన్ని తోటలుంది మంత్రం ఒకే మంత్రము సో దాని యొక్క ప్రకాశంతో ఈ సర్వము ప్రకాశిస్తున్నది అని అంటే ఆత్మ తస్య అంటే ఆత్మ చైతన్యం ప్రకాశంతో ఈ సర్వము అంటే ఈ కన్ను చెవి మొదలైనవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి ఇవన్నీ వెలుగుతున్నాయి ఆత్మచైతన్యం యొక్క వెలుగు చేతనే ఇవన్నీ వెలుగుతున్నవిన తేజసూర్య తపతి ఏ తేజస్సు చేత ప్రకాశింపజేయబడిన సూర్యుడు తిరిగి ప్రకాశిస్తున్నాడు ఎప్పుడూ కూడా తేజస్సు అనే శబ్దము రెండింటిని చెప్తుంది వెలుగు వేడి వెలుగు అయితే జ్యోతి వెలుగు వేడి రెండు ఉంటే తేజస్సు కాబట్టి సూర్యుడి దగ్గరికి వచ్చేప్పటికీ కేవలము వెలుగు మాత్రమే అనుకోకూడదు వెలుగు వేడి రెండూ ఉంటాయి సూర్యుడు తపతి మండిపడుతున్నాడు మండిపోతున్నాడు అంటే మం మంట్ర అంటే ఉంటాయి రెండు ఉంటాయి వెలుగు వేడి కాబట్టి తేజస్సు అనే శబ్దాన్ని పెట్టారు ఏ పరమాత్మ చైతన్యమనే తేజస్సు చేత సమర్థవంతముగా చేయబడినదై యుద్ధ సో ఆ తేజస్సు చేత దీనికి శక్తి శక్తిని నింపుకున్నదై సూర్యుడు మండిపడుతున్నాడు అని చెప్పిన కాబట్టి ఆ తేజస్సుని ఏమను వర్ణించచ్చు సూర్యస్య సూర్య అని చెప్పొచ్చు కేనోపనిషత్తు పరిభాషలో సూర్యస్య సూర్య ఇప్పుడు ఇంటికి బాస్ ఎవరెవరు నడిగారు అనుకోండి ఈయన బాస్ ఇప్పుడు కార్లిగా ఆఫీస్ నుంచి వచ్చి కార్లిగా వచ్చారు ఇది ఒక అమ్మగారు వచ్చారు మరి ఆవిడెవరు బాస్యస్ బాస్ బాస్ ది బాస్ అదొక పరిభాష అలా ఉంటుంది కదా తప్పు కూడా ఏమీ ఇది రైట్ వే ఆల్సో కాబట్టి అలాగే శ్రోత్రస్య శ్రోత్రం సో బాసెస్ బాస్ అన్నప్పుడు బాస్ ఈస్ మెయిన్ బాస్ మెయిన్ బాస్ రియల్ బాస్ ఆయన ఆఫీస్కి వెళ్తే అక్కడ పది మంది మీద బాస్ చేస్తూ ఉంటాడు బాస్ ఎస్ బాస్ అన్నప్పుడు ఆవిడ బాస్ కాదు ఆవిడ హీ ఈస్ ది పవర్ బిహైండ్ ది రియల్ బాస్ కాబట్టి రెండో బాస్ ఉంది అది దాని ముఖ్యార్థం తీసుకోకూడదు దానికి లక్షణం తీసుకోవాల్సి ఉంది మొదటి బాస్కి ముఖ్యార్థం ప్రైమరీ మీనింగ్ తీసుకోవాలి అలాగే స్తోత్ర సెస్ శ్రోత్రస్య అంటే చెవి అంటే ఇది మనందరికీ తెలుసు ఉన్నటువంటి ఈ ఇంద్రియము ఇది కాదు ఇంద్రియము దాని లోపల ఉండేటువంటి ఇంద్రియ శక్తి అది శ్రోత్రము శ్రోత్రస్య శ్రోత్రము ఉన్నప్పుడు ఆ ప్రథమా విభక్తి యొక్క శ్రోత్ర శబ్దానికి అదేదో మళ్ళీ ఈ చెవికి ఇంకో చెవి మళ్ళీ చెవి అని అర్థం చెప్పుకోకూడదు ఈ చెవి పని చేయడానికి పనికొచ్చేటువంటి ఒక శక్తి ఒక తేజస్సు ఒక జ్యోతి అని అర్థం చెప్పుకోవాల్సి ఇతర ఉపనిషత్తులు చెప్పిన ఫక్తి వేరు ఈ ఉపనిషత్తులు చెప్పిన ఫక్కి వేరు ఫక్కి అంటే తెలిసిన పద్ధతి కానీ విషయం ఏమేజస్తపతి తేజస్థహాన్న ఏమ సూర్యస్తపతి అయితే తస్ఫ్య భాషా సర్వమిదం విభాతి అంతే ఎంతర్థమో శ్రోత్రం మనసో మన అంటే కూడా అంతే అర్థం తేజం జగద్ క్షేత్రం క్షేత్రీ తస్ గీతా సో శృతైనది స్మృతిలో మనకి ప్రసిద్ధమైన కొన్ని వాక్యాలు ఇలాంటి వాక్యాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు అంటే సంవాద రూపంగా ఉంటాయి ఇక్కడ చెప్పిందంటే మళ్ళీ అక్కడ కూడా అలాగే చెప్పారు కోర్టులో కూడా కేసులు వాదించేప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ కేసులో ప్రాసిక్యూషన్ కానీ డిఫెన్స్ కానీ లాయర్స్ తమ ఒపీనియన్లను బలపరచటం కోసం అంతకు ముందు కేసెస్ ని కోర్టు చేస్తూ ఉంటారు ఫలానా కేసులో ఇలా అయింది ఇలా అయింది ఇలా అయింది అని కోర్టు ఇక్కడ కూడా సిమిలర్ ఇప్పుడు భగవద్గీత చూడండి సూర్యునియందు తేజస్సు గలదు ఆదిత్యగతం తేజ ఆ తేజస్సు ఏం చేస్తోంది అఖిలం జగద్భాసయతే సకల జగత్తును ప్రకాశింపజేస్తోంది ఆ తేజస్సు నా తేజస్సే అని కృష్ణుడు చెప్తాడు సో యథాదిత్యగత జగద్భాసయతే అఖిలం యంద్రమసిాగ్నౌ చంద్రుణ్ణి అగ్నిని కూడా కలుపుకోండి తేజో విద్ధి ఆ తేజస్సు నా తేజస్సే కాబట్టి సూర్యుడు తేజస్సు గలవాడు నేనేమిటి తేజస్సు గలవానికి తేజస్సును అనుగ్రహించి వాడిని నిన్న హిందీలో ఏమంటారంటే బాప్క బాప్ అని అంటారు సూర్యుడు జగత్తునంతకీ బాప్ అయితే నేను బాప్క బాప్ అన అంచేతే బ్రహ్మదేవుడికి పితామహ అని పేరు ఓ బాప్క బాప పితామహుడని అంటారు బ్రహ్మదేవుడి ఓకే అంచేతనే ఆయనకి గడ్డమది ఉంటుంది అంతా సింబాలి పితామహుడికి మీరు బొమ్మ గీమంటే ఎలాగీస్తారా నల్లటి గుట్టుతో గీస్తారా లేకపోతే తెల్లటి గడ్డితో గీస్తారా దర్వాత ఆదిత్య యథా సకలం జగత్తు ప్రకాశయ ఉంది అలాగా పదమూడవ అధ్యాయంలో ఆఖరి శ్లోకానికి ముందు శ్లోకం సూర్యుడు ఎలా అయితే ఈ సకల జగత్తును ప్రకాశింపజేస్తున్నాడో ఆ పదమూడు ముప్పై మూడు అని నిత్యంగా అక్కడ అదేవిధంగా ఈ క్షేత్రమునంతను క్షేత్రజ్ఞుడు క్షేత్రీ అని చెప్పారు అంటే సకలం అనర్థం సకలమైన క్షేత్రమును క్షేత్రీ అంటే క్షేత్రజ్ఞ ఆత్మచైతన్యము క్షేత్రజ్ఞ చైతన్యము అదేవిధంగా ప్రకాశింపజేస్తోంది అది ఈ విధంగా ఎప్పుడు కూడా ఈ చెవి కన్ను ముక్కు మొదలైన ఇంద్రియములు మనస్సు అనే అంతరింద్రియము ఇవి తమంత తాముగా అవి ప్రకాశించేస్తున్నాయి తమ తమ కార్యములను తమంత తాముగా చేసేస్తున్నాయి అని మనం అనుకోకూడదు వాటి వెనుక ఒక మహాశక్తి కాదు ఆ శక్తి ఉండబట్టే ఇవన్నీ కూడా తమ తమ పన్నులను చేస్తున్నాయి మీకు మెడిసిన్స్ అనే దగ్గర జనరల్ సర్జరీ అని ఒక పుస్తకం అంటుంది ఎల్బీబీఎస్లో వాళ్ళ దగ్గర ఉంటుంది ఇంతలా ఉంటుంది బాయిడ్ అనేవాడు దాని ఆశ ఇంకా ఏవో పేరు ఉంది సింపుల్గా చిత్రదిగ్గర పేరు బాయిడ్ బిఓ వై డి బాయిడ్ సో ఇంతలా ఉంటుంది జనరల్ సర్జరీ దాని పుస్తకం తీగానే ఓ వాక్యం ఉంటుంది అంటే యాక్చువల్ టెక్స్ట్ ప్రారంభం ఓ సెంటెన్స్ ఆ సెంటెన్స్ ఏంటంటే మేము సర్జన్సు దేహాన్ని కోసి ఆ సమస్యను పరిష్కారం చేసేసి మళ్ళీ సూది దారం పెట్టి కుట్టేస్తాము అంతమంది మేం చేస్తాము కానీ ఆ గాయాన్ని మానిపించేటువంటి శక్తి మటుకు దేహానికే కాలదు అని రాస్తాడు వి సూచర్ దేవు ఉండదు బట్ ఇట్ ఈస్ ది బాడీ ఉచ్ హీల్స్ అని అంటే గ్రేట్ సర్జను టెక్స్ట్ బుక్ లో ఎవరి రాస్తాడు మేము ఊరికే కుట్లు కుట్టడానికి మనకు వచ్చేవాళ్ళమే తప్ప ఆ బాడీ యొక్క గాయాన్ని మాన్పించే శక్తి మాత్రం డాక్టర్ల దగ్గర ఉండదు మందులకి ఉండదు ఆ శక్తి దేనికి ఉంటుంది దేహానికే గలదు ఆ దేహానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అది ఆత్మచైతన్యం ఉండబట్టే ఆ శక్తి వచ్చింది ఈ విధంగా ఆస్తికుడు ఏమంటాడు ఇదిగో కన్ను చెవి ముక్కు మనస్సు ఇవన్నీ పనిచేస్తున్నాయి ఇవి స్వతంత్రంగానే పనిచేస్తున్నాయి ఇది ఆస్తికుడు అంటాడు నాస్తికుడు అంటాడు నో అదే నాస్తికుడు అలా అంటాడు ఆస్తికుడు ఏమంటాడు నో అవేమి స్వతంత్రంగా పనిచేయట్లేదు ఒక మహాశక్తి అంటే కంటికి కనబడద్దు అందుకోసం చెప్పాల్సి వచ్చింది కంటికి కనబడుతుంటే చెప్పక్ష లేదు అక్కడ సూపర్వైజర్ ఉంది వీళ్ళందరి చేత పనిచేయిస్తున్నాడు అనుకోండి ఈరోజు సూపర్వైజర్ యొక్క సూపర్ విషయంలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు అని పరికట్టుకుని చెప్పక్కర్లేదు తెలుస్తూ ఉండాలి కానీ ఇక్కడ సూపర్వైజర్ మీకు కనపడ్డాం అదొక ఉంది అని చెప్పాల్సి వస్తుంది నెంబర్ వన్ నెంబర్ సూపర్వైజర్ వీళ్ళని ప్రేరేపించి చేయిస్తాడు కారయతృత్వం ఉంటుంది కారయతృత్వము కూడా కర్తృత్వంలోకే వస్తుంది కర్తృత్వమే ద్విధము ఒకటి తనంతదానం చేయుట రెండవది మరొకటి నెత్తి మీద కూర్చుని అజిమాయిషి చేసి చేయించుట రెండు కూడా కర్తృత్వములే ఇక్కడ ఉండే ఈ జ్యోతికి కాలయుతృత్వ రూపమైన కర్తృత్వం గాని స్వతహాగా కర్తృత్వం గానీ లేకుండానే కేవలము సన్నిధి మాత్రము చేతనే ఈ ఇంద్రియములన్నిటికీ వాటి వాటి వాటి సామర్థ్యములను అనుగ్రహిస్తూ ఉన్నది ఓకే ఆ ఆత్మయే దేవుడు అది అంటే ఎంత రెవల్యూషన్ అది చూడండి ఇప్పుడు మీరు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అంటే దేవుడు మీరు భక్తుడు ఈ భక్తుడు ఎక్కడున్నాడు హృదయంలో ఉన్నాడు భక్తుడు ముక్కు మీద అదే జుట్టులోనో ఉండడు హృదయంలో ఉంటాడు భక్తి ప్రేమ కాబట్టి భక్తుడు ఎక్కడున్నాడు ఈ హృదయంలో ఉన్నాడు ఈ భక్తుడు ప్రేమించే దేవుడు ఎక్కడున్నాడు అంటే స్వైకుంఠంలో ఉన్నాడు అంటే ఏమవుతుంది వైకుంఠానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఏదో కర్మ చేయాలి ఏదో యజ్ఞమో యాగమో చేస్తే నారాయణ యాగము లేకపోతే సుదర్శన యాగమో చేస్తే అప్పుడు వీడు ప్రారంభమోయిన తర్వాత విమానం వచ్చి ఆ విమానంలో చోదకులు ఉంటారు ఎయిర్ హోస్టర్స్ ఉంటారు వాళ్ళు ఆ విమానం వస్తుంది వచ్చి వీడిని పట్టుకెళ్తుంది వీడిని పట్టుకెళ్ళిన దేహం ఎక్కడే కదా అంటే సూక్ష్మ శరీరాన్ని పట్టుకెళ్తుంది ఆ విమానం పట్టుకెళ్తే అక్కడ వైకుంఠంలో దింపుతారు తీసుకెళ్ళి అని అక్కడ ఉంటాడు దేవుడు దేవుడు కూడా అక్కడ వైకుంఠంలో వెళ్ళగానే దేటి దగ్గర ఏమో ఉండడు లోపల ఎక్కడో ఉంటాడు అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు లోపల కహీ హోతా హడో ఉంటాడు అది ఒక అభిప్రాయం లేదండి కలియుగ వైకుంఠం ఇదిగో తిరుపతి తిరుపతిలో ఉంటాడు ఒకప్పుడు దేహ త్యాగం చేసి వైకుంఠానికి వెళ్లి వైష్ణువుని దర్శించడమే తేలిక తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించడం ముఖ్యంగా ఈ వేసవ కాలం మీరు అక్కడికి వెళ్లారంటే ట్వంటీ అవర్స్ క్యూ అంటాడు కాబట్టి కలియుగ వైకుంఠము శ్రీ స్వామిని దర్శించడం అది కష్టమే బట్ ఇక్కడ అధ్యాత్మ విద్య ఇక్కడ నేను ఏదో కథ చెప్తున్నాను ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను అధ్యాత్మ విద్యలో ఏంటంటే నీవు ప్రేమించే దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు ఇది అధ్యాత్మం అధిభూతంలో ఉన్నాడు కాదు అధిదైవమును అధిభూతంలో పెట్టడం కాదు అధిదైవమును అధ్యాత్మంలో పెట్టేస్తాం అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు నేనున్నాడు ఈ దేవుడు నేను కాకుండా ఇంతే ఉన్నాయి మనస్సు ఇంద్రియంలో ఉన్నాయి ఇప్పుడు ఈ మనస్సుకి ఇంద్రియాలకి వాటి ఆయా శక్తులను అనుగ్రహించేది ఎవరు నేనా దేవుడా నేనైతే కాదు నేనైతే కాదు అది తెలుస్తూ ఉంటుంది తర్వాత కన్ను చూడటం మొదలుపెట్టాక నేనొచ్చింది నేనొచ్చాక కన్ను రాలేదు ఒక రకంగా ఒక ఒక సెన్స్లో అహంకారం ఉందా చూపు ఉందా చూపొచ్చి ఆ చూపు నాది అన్నప్పుడు అహంకారం పుట్టింది అహంకారం వేరు అహం వేరు సో కాబట్టి చూపు మనస్సు సంకల్పము వచ్చాకనే అహంకారం పుడుతుంది కాబట్టి సంకల్పం ముందు అహంకారం తర్వాత కనుక మన మనస్సు మనన శక్తిని ఇది మమ అనడానికి అవకాశం లేదు మననశక్తి ఉన్నది అనాలి తప్ప అది నా మనన శక్తి అనే హక్కు లేదు చూపు ఉన్నది అని చెప్పాలి తప్ప ఇది నా చూపు అనడానికి వీలు లేదు ఇట్ ఈజ్ లైక్ ఇది నా పర్స్ ఈ పర్స్లో ఉన్న ధనము నాది అని మీరు అంటారు ఎందుకంటారు మీరు కష్టపడి సంపాదించి పనిచేసి పనిచేసి సంపాదించారు కాబట్టి ఆ డబ్బు నాది మీరు మీ చూపున అలా అనగలరా చెప్పండి ఇది నా డబ్బు అన్నట్టుగా నా చూపు అనగలరా నాకు హక్కులేదు ఎందుకంటే వీడు నా అండ నేర్చేపడితే ఇంకా చూపు వచ్చేసి కాబట్టి ఈ చూపు ఇవన్నీ నావి అన్నానికి వీడలేదు ఇంకేమనాలి స్వతంత్రంగా ఉన్నాయి అనాలి లేకపోతే ఆ దేవుడు కూడా నా హృదయంలో ఉన్నాడు కనుక ఆ దేవుడి యొక్క ఉనికి చేత ఇవన్నీ పనిచేస్తున్నాయి అన్నారు అలాగే అంటారు కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఇవన్నీ పనిచేస్తున్నాయి ఇప్పుడు ఇంకొక అంశం మిగిలి ఉంటుంది ఇప్పుడు దేవుని యొక్క అనుగ్రహం చేత మనస్సు పనిచేస్తోంది చెవి పనిచేస్తోంది కన్ను పనిచేస్తోంది అన్ని ఇంద్రియములు పనిచేస్తున్నాయి ఈ నేను మాత్రం ఇండిపెండెంట్ గా ఉంది అంటే వాడు ద్వైతే దేవుడి కంటే భిన్నంగా నేను ఉన్నది అంటే ద్వైతే ఏమండి మనస్సు ఇంద్రియములు అన్ని ఆ దేవుడి యొక్క చైతన్యంలో ప్రకాశిస్తూ పనిచేస్తున్నప్పుడు ఈ నేను కూడా ఆ చైతన్యం నుంచే ఆవిర్భవించింది కాబట్టి ఆ చైతన్యం కంటే భిన్నంగా నేనే లేదు అంటే అద్వైతి కాబట్టి మీ హృదయంలోనే భక్తుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు ఆ భక్తుడికి ఆ భగవంతుడికి ఒక యూనియన్ మీ హృదయంలో కలగాలి దాన్ని యోగము అని అంటారు ఆ యూనియన్ కలిగిందనుకోండి అప్పుడు భక్తులు వెళ్లి దేవుల్లో కలిసిపోతాడు కలిసిపోతే ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఇక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞుడే దేవుడు ఇది ఆత్మయే పరమాత్మాండంలో ఉన్నటువంటి రౌట్ రౌట్ అన్న రూట్ అది అనమాట ఇది చేీతాసు ఈ కాచేస్తున్నారంటే ఇక్కడ కాటకం అంటే కఠోపనిషత్తు ఇక్కడ తేనోపనిషత్తులో ఉపయోగించిన షష్ఠీ ప్రథమా విభక్తుల కాంబినేషన్ శ్రోత్ర శ్రోత్రం మనసు మన ఇత్యాది కాటకంలో కూడా వాడినారు అంతే నాకు చెప్పుకున్నాను నిత్యో నిత్యా ఇప్పుడు నిత్యములకు నిత్యము ఇక్కడ ఎలా అయితే శ్రోత్రస్య శ్రోత్రం అన్నారు అంటే ఎలాగంటే ఇప్పుడు కుండ మట్టి బాణ ఇత్యాదులన్నీ పగిలిపోతూ ఉంటాయి అనిత్యములు కానీ మట్టి పెరిగిపోతుందా మట్టి ఏమైనా పాడైపోతుందా పాడేట్లో మట్టి నిత్యము ఇప్పుడు దీపాలు అవి పెట్టుకుంటారు సహస్రదీల దీపాలంకార సేవ అని దీపాలు వెలిగిస్తారు ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి ఆ డబ్బుల్ని ఖర్చు ఉత్సాహం ఉండాలి వెయ్యి దీపాలు పెట్టి ఆయిల్ కొంగుకొచ్చి పోసి వెలిగిస్తారు ఒకరు వెలిగించలేడు పది మందిని పురమాయిస్తే పది మంది కలిసి వెలిగిస్తారు ఇదేదో దేవుడికి ఏదో గొప్ప ఉపకారం చేసేస్తున్నావు అన్నట్టుగా వీళ్ళు అనుకుంటారు హౌ దాట్ క్యాన్ బి ఇప్పుడు మీరు కూలీ ఇచ్చి పది మందిని పెట్టి వెలిగింపజేస్తే అదేదో మీరికే డబ్బులు ఉన్నాయి మీ డబ్బులు ఖర్చు పెడుతున్నారనే స్పష్టమవుతుంది తప్ప వీలెట్ ప్రూవ్ ఎనీథింగ్ ఎల్స్ ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ సో ఇప్పుడు వ్యయ దీపాలు మీరు వెలిగించారు సో ఈ వ్యయ దీపాలు ఎంతసేపు వెలుగుతాయి వారు వెంట సేపు వెలుగుతాయి ఆరిపోతాయి కానీ ఈ వెలిగి పుట్టి ఆరిపోయేటువంటి దీపాలన్నింటికి మూలంలో ఉన్న అగ్ని అది పుట్టను పుట్టను ఆరిపోను ఆరిపోను అది నిత్యము పృథివీ నిత్యము అగ్ని నిత్యము ఆపహా నిత్యము చెడులో నీళ్లు వెళ్ళిపోతాయి కానీ ఆపహ అనేది ఇప్పుడు బ్రహ్మాండంలో ఇప్పుడు ఉండనే ఉంటుంది కాబట్టి ఈ పంచభూతములు నిత్యములు ఒక రకంగా ఈ బాప్క బాప్ అన్నట్టుగా ఈ నిత్యానా నిత్య నిత్యముల నిత్యములైన పంచభూతములకు కూడా నిత్యత్వాన్ని అనుగ్రహించేటువంటి పరమాత్మ చేతనాం చేతన ఇప్పుడు వీడు ఒక మనిషి ఉన్నాడు చేతనుడు ఇంగ్లీష్లో సెన్షియంట్ అట అచేతనము అంటే ఇన్సెన్షియంట్ చేతనుడు అలాగే పశువు ఉన్నది చేతనుడు చేతనము కోతి చేతనము పక్షి చేతనము ఇవి ఎప్పుడో కూడా అక్కడి నుంచి పిసుక అగో చేతనము ఇవన్నీ చేతనములు ఇవి చేతనములు ఎందుకయ్యాయండి వాటి ఎందుకు ఒక చేతన ఉండబట్టి చేతనములైనాయి కదా ఏమిటా చేతన ఎలా ఉంది అనుకుంటారు ఇటువంటి కదలడమే చేతన ఇట్లొట్టు కదలడం చేతన కాదు కదలడాన్ని ఏముంది ఇప్పుడు చెట్టు ఇటువంటి కదులుతుంది అసలు చెట్టులో చేతనం ఉంది ఎండిపోయిన కొబ్బరాకు ఎండిపోయింది దాంట్లో చేతన ప్రాణం లేదు కదా అది బయట పడాసి పెట్టారు అది గాలి గట్టిగా వీస్తే అవుతుంది ఇటువంటి కాబట్టి కదలడము చేతన ధర్మం కాదు అచేతనాలు కూడా కదులుతాయి గాలి ప్రవహిస్తూ ఉంటుంది గాలి అచేతనము మీరు ప్రవహిస్తూ ఉంటుంది అచేతనము కాబట్టి చేతనం అనగానేమి చేతన ధర్మం ఏమి కదలడం కాదు కదలడం అన్నది పదో తరగతి పిల్లలకి చెప్పే మాటలే ప్రాణము ప్రాణము ప్రాణము లేనివి వాడి మధ్య నుండి తేడాలను చెప్పుము అంటే మీరు ఏం చేస్తారు ఒక టేబుల్ రాసి ప్రాణము గలవి ప్రాణము లేనివి ప్రాణము గలవి ఇటున్నట్టు కిటుకును ప్రాణము లేనివి ఒకదోట పడి ఉండును అని రాశారనుకోండి అది పదో తరగతికి కూడా ఎక్కువే అది పదో తరగతి పిల్లలు కూడా మోర్ స్మార్ట్ ధర ఎందుకంటే ఇటునటు తిరుగును ప్రాణము లేనిది ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రాణము ఉన్నది ఒకదోట కలిసి పడి ఉంటుంది కదలకు మరి ఇప్పుడేం చెప్తాం కాబట్టి కదలడము కదలకపోవడము ఇది కూడా ఉంది చర అచర అది వేరు చేతన అచేతన ఈజ్ నాట్ సేమ్ యాజ్ చర అచర మరి చేతన అచేతన అన్నప్పుడు ఆ చేతనమేమిటి అంటే చూడండి నేను ఉన్నాను అహమస్మి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉండుట అది చేతనం చైతన్యం యొక్క ధర్మంది అదే చైతన్యం అంటే చైతన్యం అంటే తాను ఉండుట తన ఉనికి తనకు స్వయంగా తెలియచుండుట అది చైతన్య ధర్మం కాబట్టి పిచ్చుకుందనుకోండి ఇట్ ఎగ్జిస్ అండ్ ఇట్ నోస్ దట్ ఇట్ ఎగ్జిస్ట్ కోకల ఉందనుకోండి ఇట్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ నోస్ దట్ ఇట్ ఎగ్జిస్ట్ మనిషి ఉన్నాడనుకోండి ఎగ్జిస్ అండ్ నోస్ దట్ ఇట్ ఎగ్జిస్ట్ కాబట్టి దీన్ని సచ్చిట్ అంటారు ఎగ్జిస్ట్ ఇప్పుడు కోకలు ఉందనుకోండి ఇట్ ఇట్ ఎగ్జిస్ట్ ఉంది ఉంది తాను ఉన్నాననే సంగతి దానికి తెలుస్తూ ఉంటుంది కూస్తుంది. కూర్చుంది లేదంటే ఎందుకు కూర్చుంది కాబట్టి సత్ ఉండుట చిత్ తెలియుట ఏమిటి తెలియట చుట్టూ ఉన్నవి తెలియడం సరే ముందు తన ఉనికిని తాను తెలియట దిస్ఇస్ కాన సెన్షియన్స్ కాబట్టి సకల చేతనముల ఒక సెన్షియన్స్ అనే ధర్మము ఆ సెన్షియన్స్ ఏమిటి సచ్ చిత్ సచ్య ఈస్ ది సెన్షియన్స్ ఆ సచ్య విచ్ ఈస్ కామన్ టు ఆల్ ది లైఫ్ ఫామ్స్ బ్రహ్మ చేత అది కాబట్టి యుక్ అట్ యువర్ సెల్ఫ్ ఏమని నేను అహం నేను ఉన్నాను అంట నేను ఉన్నాను అనే సంగతి తెలుస్తోంది స్వయంగా తెలుస్తోంది కాబట్టి సతచిత్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సచ్యత్ని మీరు బాడీకి ముడి పెట్టేసేపటికి అది జీవుడు అయి కూర్చుంది జీవుడను ఉంటే అంటారు లోకంలో ఉన్నవాళ్ళు నేను జీవుడను అలా వేదాంత క్లాస్కి వచ్చిన నేను జీవుడను అంటారు మార్కెట్కి వెళ్తే మేము జీవులోనే నేను జీవులో ఉన్నారంటే అది వేదాంత క్లాస్ అయి ఉంటుంది వాళ్ళు ఏమంటారు మార్కెట్కి వెళ్ళి మాల్కి వెళ్ళారనుకున్నా ఏమంటారు మేము వీఆర్ లేకపోతే కస్టమర్ అందరూ కస్టమర్స్ కస్టమర్స్ లోపల అయా మీరెవరో మేము మైక్రోసాఫ్ట్ ఆఫీసర్స్ ఉండే మెల్లవ వివ్వకోవడం వేసుకోండి వాళ్ళు పది మంది వచ్చారు హూ ఆర్ యూ వీఆర్ మైక్రోసాఫ్ట్ ఆఫీసర్స్ ఓ భార్య పిల్లలను వేసుకొస్తాడు హూ ఆర్ యూ ఐఎమ్ ఐ ఫ్యామిలీ మ్యాన్ వట్ డూ మీన్ ఫ్యామిలీ మ్యాన్ లుక్ ఎట్ దిస్ యంగ్ లేడీ ఐఎమ్ హర్ హస్బెండ్ అండ్ ఫాదర్ ఆఫ్ దీస్ వచ్చాడు అలా చెప్తాడైతే నేను జీవుడను అంటాడా జీవుడనా నండు దేహంతో ఎప్పుడైతే సచిత్ని దేహంతో ముడిపెట్టేశాడో వాడు సంసారమైపోతాడు సచిత్ని అహం యొక్క సారము సచిత్ ఆ సచిత్ దాని దేహంతో ముడిపెట్టలేదు ఋషి ఋషి దేహంతో ముడిపెట్టలేదు దాన్ని దేహంతో ఇంద్రియాలతోటి ముడిపెట్టలేదు ఆ ఇంకా సచిత్ నందు ఒక అనంతత్వము అనుభవానికి వచ్చింది అంటే పూర్ణత్వము అనుభవానికి వచ్చింది అంటే దాని ఎందు హద్దులు అనేవి లేవు అనే అనుభవం కలిగింది నా ఎందు హద్దులు లేవు నేనే అదిగో ఆ కోట కోకిల కోత ఆ కోకిల రూపంగా నేనే కిచకిచలాడుతున్న పిచ్చుకల రూపంగా నేనే కిచకిచ్చలాడుతున్నాను నేనే గాలి గాలి రూపంగా ఉండి వీచుతున్నాను నేను నేనే విద్యార్థుల రూపంగా ఉండి పాఠం వింటున్నాను నేనే ఉపాధ్యాయుడు రూపంగా ఉండి పాఠం చెప్తున్నాను ఆ సచిత్తికి హద్దులు లేదు పురుషుడు ఎందు నేనే ఉన్నాను స్త్రీ ఎన్ను నేనే ఉన్నాను సర్వత్రా నేనే ఉన్నాను అని వాడు అనుభవానికి తెచ్చుకుంటాడు అంటే ఈ దేహములకు సచ్యత్తును ముడిపెట్టేశారనుకోండి అప్పుడు అంత అనుభవం ఎలా ఈ దేహము నేను నేను ఈ దేహము అని తెలుసుకుంటున్నాను అది కదా వాళ్ళది సచ్చిత్ అంటే సచ్యత్ అంటే ఒకటి ఉండడము తెలియడము ఆ ఉండడాన్ని దేహానికి ముడిపెట్టేసి ఆ తెలియడాన్ని కూడా మీరు దేహానికి ముడిపెట్టేస్తే జీవుడై కూర్చుంటాడు పుట్టి గిట్టుకుట పటాల్ యుహకుడు ఈ సచిత్తును దేహానికి ముడిపెట్టకుండా ఉంటే చాలు యూహక్ డాన్ రిజా ఏమవుతుంది ఆ సచిత్తుకి హద్దులు లేకుండుట అనేది అనుభవానికి వస్తుంది అంటే సకల ప్రాణుల ఉన్న చేతన రూపంగా అనుభవానికి వస్తుంది ఆ అనుభవాన్ని ఆయన పైకి చెప్తాడు ఒక్కసారి చెప్తాడు ఒకేసారి చెప్తాడు వేదాహమేతం అని మాటి మాటికి చెప్పారు వేదాహమేతం అని ఎన్నిసార్లు చెప్తాడు ఒక్కసారి చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు మగాళ్ళు అందరూ ఇటు రండి ఆడవాళ్ళందరూ అటు రండి అని అన్నారు అనుకోండి ఒక చోట అప్పుడు వీడు వచ్చి మొగాళ్ళందరూ ఉన్నప్పుడు నిలబడతారు సో ఏమో ఎక్కడ నిలబడతామని అన్నాడనుకో ఐ మే మ్యాన్ అని అక్కడ నిలబడతాడు అంతే అలాడు ఇదే చెప్తాడు కానీ ఆయన మ్యాన్ ఆయన మ్యాన్ ఆయన మేన్ ఆయన మ్యాన్ అని అలా జపం చేస్తాడా జపం చేయడం సకృత్ సకృద్విభాతం అని మంత్రం వన్ టైం హీ సీస్ యు సీ ది ట్రూత్ వన్ టైం గద ఉంటదంటే సిగరెట్ మానేశాము ఎన్నిసార్లు మానేసావురా ఐదు సార్లు మానేశాము అంటే వాడు మానేసినట్టే తాగుతున్నట్ట ఎన్నిసార్లు మానేసాయి సిగరెట్ మానేశాను ఎన్నిసార్లు మానేసావో ఒకేసారి మానేశానండి అంటే అర్థం మానేశాను అలాగే బ్రహ్మను తెలుసుకున్నాను ఇప్పటికీ ఎన్నిసార్లు తెలుసుకున్నారండి అంటే మామూలుగా నాకు తొంభై ఏళ్ళలో ఒకసారి తెలిసింది మళ్ళీ రెండు సేళ్ళకు ఒకసారి తెలుసుకుంటూ ఉన్నాను అంటే అది ఇదో సంథింగ్ సమ్ ఇమాజినేషన్ అన్న ఒక ఆయన చెప్తూ ఉంటాడు నేను రాధను రాధ ఒక మేనత్త కూతురు మేనమావ కూతురు రాధ అంటే రాధని పాతికేళ్ల క్రితం ఒకసారి బృందావనంలో చూశాను ఎవరు మేనత్త కూతురు బృందావనం వచ్చిందా మేనత్త కూతురు కాదే రాధ ఏ రాధ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి రాధ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావా వాటి రాధా నేను మాకెక్కడ దీపలో శ్రీకృష్ణుడు రాధ గురించి నేను రాధాపతిని అని చెప్పినట్టు ఎక్కడ ఉండలేదా గీత భారతం నుంచి వచ్చింది భారతంలోనూ లేదు అక్కడ రాధ అని మాటే లేదు నో ఈయన రాధ కాబట్టి మీ మేనత్త కూతురు అయి ఉంటుందన్న కాదు గీత భారతం పక్కన పెట్టాం ఇంతెదో పురాణంలో రాధ భాగవతంలో కూడా ఉన్నది రాధ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే భగవతం ఈజ్ నాట్ సంథింగ్ ఈజ్ స్పెషల్ అని కాదు మోర్ పాపులర్ అని అభిప్రాయం ఇట్ అది సోమ్స్ బ్యూటీ ఆల్సో కాబట్టి రాధుని పాతికేళ్ళ క్రితం చూశాను మూడోసారి చూడ్డా ఉంది అయితే పాతికేళ్ళ క్రితం వృందావనంలో చూసింది మూడోసారి నాకు గుర్తున్నంత మటుకి అంతకుముందు ఎప్పుడు చూశాను ఐదు చూశాను ఐదు వందల యాభై క్రితం చూడ్డండి ఇది అది రెండోసారి మిమ్మల్ని మొదటిసారి ఎప్పుడు చూశారు మొదటిసారి ఐదు వేల ఐదు వందల ఏళ్ళ క్రితం చూశాను అంటే అప్పుడే పుట్టింది రాధ అంతకుముందు రాధే లేదు అప్పుడు చూశాడు ఐదు వందల ఏళ్ళ క్రితం చూశాడు పాతికేళ్ల క్రితం చూశాడు ఏమని ఇది ఇదేమన్నా ఇలా చెప్తుంటే జనాలు వింటుంటే ఎవరో అడిగివాడు లేడు కనుక ఏమో ఏం మాట లేదా నేను సకృద్విభ ఒకేసారి అహం ్రహ్మాస్మి అహమ్ముని దేహంతో ముడిపెట్టడం ఎప్పుడైతే మానేశాడో అప్పుడు దానికి హద్దులు లేవు అనేటువంటి సాక్షాత్కారం కలిగి ఒకేసారి అంటాడు ఏమని అహం బ్రహ్మాస్మి ఒకేసారి యు డోంట్ ఫైండ్ ఇట్ సెకండ్ టైం మరి తత్వమసి సెకండ్ టైం తత్వమసి సెకండ్ టైం అంటే టెన్ టైమ్స్ విద్యార్థికి చెప్పేప్పుడు వారికి అర్థమయ్యేలాగా చెప్తూనే ఉండాలి జ్ఞాని చెప్పేప్పుడు అహం బ్రహ్మాస్మి ఒకేసారి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్టార్ సో అది చేతనశ్చేతనా తెలిసిందా మీ కాబట్టి సో అక్కడ కూడా మళ్ళీ ఈ కఠోపనిషత్తులో కూడా ఈ కేనాకలో చెప్పినట్టుగా షష్ఠీ వేసి ఏమన్నా షష్ఠి ఏకవచనం ఓహనం డన్ మేటర్ డెజన్ మేటర్ జాతవ ఏకవచనం స్వప్నస్య స్తోత్రం అంటే ఏదో ఒక స్తోత్రం అని కాదు ఎక్కడెక్కడ వినికిడి ఉంటే దాని వెనుక ఉండేటువంటి శక్తి అర్థం కాబట్టి ఈ సరిగ్గా కఠోపనిషత్తులో కూడా మనం చూసి విన్నాము దాన్ని వివరిస్తున్నారు ఆయన శ్రోత్రాది ఆత్మభూతం చేతనం ఇది ప్రసిద్ధం తదిహనివర్త్యతే శ్రోత్ర శ్రోత్రం అని చెప్పుకుంటరో ఒక గొప్ప అర్థము కలదు అది ఎలాగంటే లోకప్రసిద్ధి మీరు చూసుకోండి లోకప్రసిద్ధి ఎలా ఉంటుంది శ్రోత్రం ఉందనుకోండి అదే నేను నేను వింటున్నాను అంటు అన్నాడు నేను వింటున్నాను అంటే వీటి నేను అర్థం ఏమైంది చెవి అని కాబట్టి వీడు ఆ ఇంద్రియమునే ఆత్మరూపంగా స్వీకరిస్తాడు తర్వాత ఇంద్రియము అదియే చేతనము అది చేతనము కానీ స్వతంత్రంగా చేతనము కాదు దానికి ఉండే చేత చేతనత్వము ఇంకొక చోట నుంచి వచ్చింది చేతనస్ చేతనం లేకపోతే చేతనా చేతనం అని అంత తెలుసుకోండి మరి ఏమనుకుంటాడంటే ఇంద్రియము తెలుస్తుంది కదా తెలుస్తోంది ముక్కుకు తెలుస్తుంది తెలుస్తోంది కన్నుకు తెలుస్తోంది తెలుస్తోంది ఎవరు ఈ కన్ను నేనే ఈ ముక్కు ఎవరు నేనే ఈ చెడు ఎవరు నేనే కాబట్టి రెండు రకాలుగా లోకంలో అనుకుంటారు ఒకటి ఆ ఇంద్రియ శక్తిని నేను నేను అంటే ఆత్మ ఇంద్రియ ఆత్మ అనుకుంటారు అలాగే ఆ ఇంద్రియ శక్తి స్వతంత్రంగా చేతనము అనుకుంటారు ఇది లోక ప్రసిద్ధి ఈ లోక ప్రసిద్ధిని ఇక్కడ త్రోసిపుచ్చుచున్నారు కాబట్టి ఇంద్రియ శక్తి ఆత్మ కూడా కాదు ఆత్మ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంద్రియ శక్తి స్వతంత్రమైన చేతనము కాదు దానిలో ఉండే చేతనత్వము చేతనస్య చేతనం అనే చేతనం నుంచి ఆత్మ చైతన్యం నుంచి తప్ప ఇదే స్వతంత్రమైన చేతనము అనుకోకాలి ఇంట్లోకి వెళ్తారు గృహప్రవేశంలో ఇంట్లోకి వెళ్తారు లేకపోతే ఫ్లాట్ ఒకటి కొనుక్కుని ఇంట్లోకి వెళ్తారు వెళ్ళేప్పటికీ వాటి ఫ్లాట్కి డబ్బులు పుచ్చుకుని చక్కగా అన్ని గ్యాడ్జెట్స్ పెట్టేసి ఫర్నిష్ చేసి మీకు ఫ్లాట్ అప్ప చెప్తారు మీరు ఏమి ఫర్నిష్డ్ ఫర్నిచర్ ఏది కొనుక్కోకర్లేదు వెళ్ళగానే స్విచ్ వేసేప్పటికి ఫ్యాన్ తిరిగిపో ఉంటుంది ఇంకో స్విచ్ వేస్తే దీపం వెలుగుతుంది మరో మరో రెఫ్రిజిరేటర్ ఫంక్షనింగ్లో ఉంటుంది అప్పుడు మీరేమనుకుంటారు ఇవన్నీ స్వతంత్రంగా వాటంతటే పని చేస్తున్నాయి ఇది నా ఇల్లు నేను కొనుక్కున్నాను ఇది నా ఇల్లు నా ఇంట్లో దీపాలన్నీ సొంతంగానే పనిచేసేస్తాయి వాటింతటే పనిచేసేస్తాయి అని అనుకుంటారా అనుకుంటే తప్పైనా కాదు అది అలాగే ఇది నా ఇల్లు ఇక్కడ చెవి కన్ను ముక్కు ఇవన్నీ కూడా వాటంతకమే పనిచేసేస్తూ ఉంటాయి అవే నేను అని అనుకోవడం తప్పు కదా కాబట్టి ఆ రకమైన అభిమానము అంటే తాదాత్మ్యము అది నేనే అనుకునేటువంటి తాదాత్మ్యాన్ని ఇక్కడ తోసిపుచ్చుతున్నారు ఎలా తోసిపుచ్చి ఏమని తేలుస్తున్నారు ఇక్కడ అస్థి అంటే శ్రోత్రమునకు వెనుక శ్రోత్ర శ్రోత్రం మనసో మనహ చేతనాం చేతనం ఇవన్నీ చేతనములు చెవి కన్ను ముక్కు మొదలైనవి వీటి మూలంలో ఉన్న చేతనము అస్తి. ఒకటి కాదు అది ఏమిటో చెప్పు ఎలా ఉంటుందో చెప్పు ఎర్రగా ఉంటుందా పచ్చగా ఉంటుందా ఎలా ఉంటుంది చెప్పలేదు అది హై కుయరి ఇప్పుడు ఈ ప్రేమను వర్ణించి వాళ్ళు ఇప్పుడు ప్రేమ నాకు ప్రేమ నేను ప్రేమిస్తున్నాను అంటాడు ఈ యంగ్ మ్యాన్ వచ్చి తల్లిదండ్రులు యూనివర్సిటీకి పంపించి చదువుకోరా అక్కడ అమ్మాయిని చూసి నేను ప్రేమిస్తున్నాను అని వాడు భ్రమపడి ఇంటికి భ్రమ కాకవచ్చు లేకపోతే సత్యమే కావచ్చు కూడా ఇక భ్రమ ఇప్పుడు దుష్యంతులు చుకుంటున్న ప్రేమిస్తే అది భ్రమంటే అభిజ్ఞాన శాగుతున్న నాటకమే లేదు కాబట్టి ఇంటికి వస్తాడు వచ్చి నేను ప్రేమిస్తున్నాను అంటే తల్లితండ్రులకి అర్థం కాదు ఎలా ప్రేమిస్తాడు వీడు భేదకల్లా మన కులం కాదు మన వర్గం కాదు చూడ్డానికి అంత పెద్ద తెల్లగా కూడా ఎల్లగా పచ్చగా కూడా లేదు ఒకసారి అల్లగా కూడా ఉంది వీడు ఎలా ప్రేమిస్తున్నాడు అని వీడి సందేహం అని తల్లిదండ్రులు సందేహం అంటే వాడు అడుగుతారు ఏమిట్రా ప్రేమిస్తున్నాను అంటే ఏమిటా అసలు ప్రేమ అంటే మాకు చెప్పు అంటే వీళ్ళు ఎలా చెప్తాడు అది ఏమిటో నేను చెప్పలేను కిమపి అస్తి అలాగే చెప్పాల్సింది ప్రతిదాన్ని వారికి ఎవరు కుదరదు అస్తికి మాపి ఓకే అది మీకే మాకు తెలియట్లేదురా అంటే వాడు ఏమంటాడు అది ప్రేమించి వాళ్ళకే తెలుస్తుంది ప్రేమ యొక్క తత్వము ప్రేమికులకు మాత్రమే తెలుస్తుంది ప్రేమంటే ఏమిటో తెలియని వాళ్ళకి తెలియలే తెలియదు అని అంటాడా అందా డైలాగులు ఎలా ఉంటాయండి ఓ ప్రేమకు జాన్ ఇవ్వాలే ఓహి జాన్ తే అని అంటారా అంట ఇక్కడ కూడా విద్వద్బుద్ధి గమ్యం ఆత్మస్వరూపము తెలిసిన మహాత్ములు ఎవరున్నారో వాళ్ళకే తెలుస్తుంది కేవలము ఈ దేహము ఇదో చేతులు కదులుతున్నాయి కళ్ళు కదులుతున్నాయి అని ఆ దేహానికి కట్టుబడి ఉన్నవాడికి వారికి ఏం తెలుస్తుంది వారికి తెలియదు వాడికి ఏమిటా ఆత్మంటావు ఏమిటా ఆత్మ ఎక్కడో చూపించు ఎలాగో చూపించు అని వాడు పరిహాసం కూడా చేసే అవకాశం ఉంటుంది ఏమిటా ఆత్మ ఆత్మ ఎక్కడ ఉంది మోకాల్లో ఉందా మోచేలో ఉందా అని పరిహాసం కూడా చేసే అవకాశం ఉంది అప్పుడు వాడికి నువ్వేం చెందుతే కయా అది తెలిసి వాళ్ళకి అంతే ఓతో హై కుచ కుచి కొయి జానతా హౌన్ జాంతా హై జాన్ వాళ్ళ జాన్త మరి అంతే అలాగే చేస్తారు ఇంకేం చెప్తారు విద్వత్ బుద్ధి గబ్బు గవ్జ్ సిస్ట్ పోతే ఇంకో స్వామి గ్బిల్కి అర్థం కాదు ఇప్పుడు చెవి పాడేయనుకోండి మరి ఆత్మ చేతుల్ని కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఎందుకు ఇంటికి అయిపోయిందన్న అది ఈ క్షేత్రజ్ఞ భాషలో సమాధానం ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫ్యాన్ పాడైందనుకోండి ఫ్యాన్ ఫ్యాన్ పాడైందంటే గ్యాడ్జెట్ పాడైందా ఎలక్ట్రిసిటీ పాడైందా గాజెట్ పాడైంది ఎలక్ట్రిసిటీ పాడవలేదు అని చెప్పి గ్యాడ్జెట్ బాగు చేస్తే మళ్ళీ పనిచేస్తుంది అవును ఒకప్పుడు అలాగే అవుతుంది అనమాట ఒకప్పుడు రిపేర్ చేసుకోవచ్చు ఒకప్పుడు రిపేర్ చేయడానికి అవకాశం ఉండదు ఆ కన్నుకు కూడా రిపేర్ చేస్తాము ఇంకా రిపేర్ కుదరదంటే ఏం చేస్తాము ఇంకొకటి ఎవరో చచ్చిపోతాడు వాడి కన్నును తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అంటే అర్థం ఏంటి తప్ప లోపల చైతన్యాన్ని మార్చాలి ఇది చక్కటి దృష్టాంతం ఇంకో కన్ను ఎలా పట్టుకొస్తానో తెలిసినా ఓ సీసాలు పట్టుకొస్తాను సీసాలో ఏదో లిక్విడ్ ఉంటుంది ఇంకో కన్నా అక్కడి నుంచి తీసి లిక్విడ్లో పడేస్తాను ఆ కన్ను సీసాలో ఉన్న కన్ను చూడగలదా చూడలేదు ఎందుకని చక్షుషష్ చక్షుఃే అది చూడాల్సి ఉంటుంది అది చూడలేదు చక్షుషష్చక్షుహు మిస్సింగ్ మరి చక్షుషష్ చక్షు ఎక్కడుంది ఎలా చెప్పగలవు ఇక్కడ కన్నే లేదు కదా అంటే శ్రోత్ర శ్రోత్రం ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ చక్షు షష్ చక్షుఃట్ ఆల్సో శ్రోత్రస్య శ్రోత్రం వీడికి చెవి ఉంది మనసో మన అంటే ఉందనమాట అస్థి అస్థి కిమపి ఉంది కాబట్టి కన్ను పెట్టగానే కన్ను చూస్తుంది విద్వద్బుద్ధి గమ్యం సర్వాంతరతమం చూడండి అంతర అంతరతర అంతరతమ ప్రతి ప్రాణి తీసుకోండి సర్వ అంతరతం ఇప్పుడు ప్రాణి ఉన్నాడు అనుకోప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి అంతరం ఏమిటి బాహ్యము వస్త్రములు అంతరము చర్మము ఇంకొంచెం అంతరం ఏమిటి చర్మము బాహ్యము ఇంద్రియములు అంతరము సూక్ష్మంగా చూడాలి చర్మము బాహ్యము చిన్న ప్రేములు పెద్ద ప్రేములు అంతరం అనకూడదు చిన్న ప్రేములు పెద్ద ప్రేములు అంతరము కాదు చర్మం వెళ్ళాడు అదే అలాగే అవన్నీ కూడా ఫిజికలే ఆంతరము అంటే సూక్ష్మంలోకి వెళ్ళాలి స్థూలంలోంచి కాబట్టి చర్మము స్థూలము దానికంటే దేహం అనుకోండుకొని దేహము స్థూలము దానికంటే ఆంతరం ఏది ఇంద్రియములు నిజానికి చర్మేంద్రియములు అంతకంటే ఆంతరము ఆంతరము అంటే అంతరే లోపల ఉండేది అంతకంటే ఆంతరం ఏమిటి అంటే జ్ఞానేంద్రియములు అంతకంటే ఆ అంతరం ఏమిటి మనస్సు దానికంటే బుద్ధి దానికంటే అహం దానికంటే శుద్ధ చిత్రు దానికంటే మీకేమిటి లేదు అంతరతమ అనేదానికి ఎవరికి అంతరతమము అది నాకు అంతరతమము నీకంతరతము నీకంతరతము నీకంతరతము సర్వశబ్దాన్ని రెండుగా చెప్తారు ఒకటి దేహము ఇంద్రియములు మనస్సు అలా అది సర్వ మీ యొక్క నా యొక్క నా వాడి యొక్క ఇతరుల యొక్క పశువు యొక్క పక్షు యొక్క సర్వ సర్వాంతరతమం అది ఏమిటో చెప్పలేం కానీ అది మీ అందరి హృదయంలో ఉన్నది మీకు అనుభవానికి వచ్చేదే అది ఏమిటో చెప్పు అంటే ఇప్పుడు మిఠాయి ఏమిటో చెప్పు చూడు నోట్లో వేసుకో నీకు అనుభవానికి వస్తుంది అంతే ఏమిటో చెప్పు అదేదో తెలుస్తుంది అనుభవానికి వచ్చేది కోటస్థం కోటస్థం అంటే ఏమిటో తెలుస్తుందండి ఇప్పుడు కన్ను చెవి ముక్కు మనస్సు ఇవి ఇంద్రియ శక్తులు కానీ చలనాత్మకములు ఇప్పుడు కదిలిపోతూ ఉంటాయి కన్ను ఒకసారి చూస్తుంది ఇంకోసారి చూడడం తెరిస్తే చూస్తుంది ముక్క మూసిస్తే చూడడం మానేసి తెరిచినప్పుడు కూడా ఇటు తిప్పితే ఒక రకం చూస్తుంది ఒకటి చూస్తుంది అటు తిప్పితే ఇంకోటి చూస్తుంది అటు తిప్పితే మనొకటి చూస్తుంది కాబట్టి ఇవన్నీ చలనాత్మకములు ఇప్పుడు ఇంద్రియ శక్తి అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఇంద్రియ శక్తి అంటే ఇంద్రియ శక్తి అంటే ఓ చోట ఫిక్స్డ్గా ఉన్నది ఇంద్రియ శక్తి కాదు సినిమా అంటే ఏమిటండి సినిమా ఇప్పుడు అలా బొమ్మ ఒకటి ఫ్రేమ్ కట్టి మీ చేతికి ఇచ్చారనుకోండి సినిమా హాల్కు వెళ్లి యాభై రూపాయలు టికెట్ కొనాలంటున్నా లోపల ఫ్రేమ్ కట్టి బొమ్మ చేతికి ఇచ్చారనుకోండి దాన్ని సినిమా అంటారా సినిమా అంటే ఏమిటి కదిలీ సినిమా కదిలీది అన్న కంటే కూడా ప్రవహించి దాని పేరే సినిమా చూపు అంటే ఏమిటనే ప్రవహించి దాని అదే చూపు వినికిడంటే ప్రవహించిదియే వినికి మనస్సు అంటే ప్రవహించేదియే మనస్ కాబట్టి ఇంద్రియ శక్తి అంటే అక్కడ ఇప్పుడు ఫ్యాన్ లో ఎలక్ట్రిసిటీ అనే అంటే శక్తి అంటే ఏమిటా శక్తి ఒక అక్కడ కూర్చొని ఉంటుందో నో ప్రవహిస్తూ ఉంటుంది ఎనివే సో ఈ ప్రవా దేహము కూడా ఒక పెద్ద ప్రవాహం ఇట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇంద్రియములన్నీ ఫ్లోయింగ్ మనస్సు ఫ్లోయింగ్ ఏ రక్త ప్రసారమని ఉన్నారా మీరు మనస్సు పెట్టి చూస్తే ఆశ్చర్య రక్తము ఎప్పుడు ఎలా ప్రసరించేస్తూ ఉంటుంది మీరు మనిషి బొమ్మ తయారు చేసి లోపల యాభై లీటర్ల నీళ్లు పోసి ఓ పంపు పెట్టి పది రకాల ట్యూబ్లు పెట్టి కరెక్ట్ గా ఏర్పాటు చేసి ఆ పంపు ఆగి చేశారనుకోండి అలాంటి పరిస్థితి ఎప్పుడైనా మీరు ఈ ఫౌంటైన్ చూస్తారు ఫౌంటైన్ ఫౌంటైన్ ఏమిటది ఫౌంటైన్ అంటే అక్కడ కూర్చుని ఉంటుందా అంటే కూర్చుని అలా నీరు ప్రవహిస్తూ పైకి ఎగురు నీరు ప్రవహిస్తుంది పైకి ప్రవహించిన నీరు ఏమవుతుంది మళ్ళీ కిందకు ప్రవహిస్తుంది కిందకు ఇప్పుడు నీరు పడ్డ ఏమవుతుంది మళ్ళీ పంపు తీరులోకి ప్రవహిస్తుంది పంపులోంచి ట్యూబ్లోకి ప్రవహిస్తుంది ట్యూబ్లోకి ప్రవహించి మళ్ళీ ఇక్కడ ప్రవహిస్తుంది కాబట్టి వాట్ ఈజ్ ఎ ఫౌంటైన్ ఫౌంటైన్ అంటే మనకు ఏమనిపిస్తుంది ఫోటో తీసుకుని ఫౌంటైన్ అక్కడ ఉంది అని మనం అనుకుంటాం కాబట్టి ఫౌంటైన్లని అక్కడ ఉంది అనారా లేకపోతే అక్కడ ప్రవహిస్తోంది అనారా ప్రవహిస్తోంది నది నది ఉన్నది అంటారా ప్రవహిస్తోంది అనారా ప్రవహిస్తోంది అనారా కాశీయ్ ఉన్నది అయ్యే ఉండడం ఉండదు ప్రవహిస్తూ ఉంటుంది ఈ దేహము కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఇట్స్ ఎ ఫ్లో ఇంద్రియములన్నీ ఫ్లో మనస్సు ఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫ్లో ఇప్పుడు దీనికి ఒక రూల్ ఉంది లా ఏమిటంటే ఆ లా ది చేంజ్ ఫుల్ ఇట్ ఈస్ ది ప్రీ ఆఫ్ ది చేంజ్ ఫుల్ It has a changeless background. Like the Mali Vaakya Matriya Palanta, the changeful presupposes a changeless background. It is a pravahishto and it is a pravalahamunakum molavlo kabalakundahundi, a background of it, it is a teerahvi. But the Gengala is a pravahishto and it is a bed, a river bed. ఫిక్స్ ఎవర్ బుడ్ ఫిక్స్డ్ రైలు ప్రవహిస్తోంది అంటే ట్రాక్ ఫిక్స్డ్ మీరు ఊహించండి రైలు ప్రవహించడంతో పాటు ట్రాక్ కూడా ప్రవహించిందనుకోండి సపోజ్ అప్పుడేమవుతుంది రైలు ఎక్కడికి వెళ్ళదు ఎక్కడుందో అక్కడే ఉండకూడదు రైలుతో పాటుగా సికింద్రాబాద్ స్టేషన్ కూడా రైలుతో పాటుగా కదులుతుంటే అదే వేగంతో సమానమైన వేగంతో కదిలింది అనుకోండి అప్పుడు ఆ రైలు గంట ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడికి చేరుకుంటుంది ఎక్కడికి చేరుకోదు సికింద్రాబాద్లోనే అంటుంది కానీ రైలు కనుక ఏమవుతుంది సికింద్రాబాద్ నుంచి వరంగల్పోతుంది అంటే అర్థం ఏంటి ఇది ప్రవహిస్తోంది అంటే ప్రవహించకుండా ఉండే ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉన్నది ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్ అంతే సమ్థింగ్ సిమిలర్ టు దాట్ వెరీ సింపుల్ థింగ్స్ కానీ వేదాంత శాస్త్రానికి వెన్నెముఖం అంటే ఇది మీరు పట్టుకున్నారంటే మీకు ఆత్మస్వరూపం తెలిసిపోయింది కాబట్టి యుక్ ఎట్ ద ఫ్లోయింగ్ ద మూవింగ్ యు లుక్ ఎట్ దాట్ అండ్ దెన్ అండర్స్టాండ్ దెర్ ఈజ్ ఎమోషన్లెస్ బ్యాక్ గ్రౌండ్ చలనము లేని ఒక బ్యాక్గ్రౌండ్ ఆధారము ఆశ్రయము గలదు దాన్ని కూటస్థం అంటారు అదే అచైతన్యము చేతనశ్చేతనామన్నారే శ్రోత్రోత్రం సో దట్ ఈజ్ కోటస్థం కోట యువ అంటే కంసాలి వాణి దాగలి వలె నిలిచి ఉండేది అజం అమరం ఈ ఇంద్రియ శక్తులన్నీ ఒకప్పుడు పుట్టి ఇంకోపుడు పోతాయి పిల్లవాడు పుడుతూనే ఇంద్రియ శక్తితో ఇంద్రియ శక్తి సుక్తంగా ఉంటుంది కళ్ళు మూసుకుని పుడతారు పిల్లవాడు ఆ తర్వాత నల్లగా కళ్ళు తెరుస్తాడు ప్రారంభమైంది ఇంద్రియ శక్తి హస్తము అనే ఇంద్రియం ఉందనుకోండి పిల్లవాడి చేతులు ఇలా మూసుకుని ఉంటాయి హస్తం వారి క్రమంగా వికాసించది తెరుచుకుంటుంది తెరుచుకుని పట్టుకుంటాడు అమ్మగారి మేడలో ఉన్న మంగళసూత్రాన్ని పట్టుకుంటాడు అంటే వాడి చెయ్యప్పుడే పనిచేయడం ప్రారంభించింది ఇవన్నీ కూడా వాటికి ఆరంభం ఉంటుంది అంతం ఉంటుంది ఆరంభాన్ని పుట్టుక అని అంతాన్ని చావు అని వీళ్ళు భాష మారింది తప్ప పుట్టుక గిట్టు పుట్టుట నది ఇలా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వస్తుందంటే పుట్టిందని పోయిందంటే పోయిందని అర్థం గిట్టిందని కానీ ఆ కూటస్థమైన తత్వం ఉందని అన్నామే అది పుట్టుక లేదా గిట్టుట అజం అమరం అమృతం అని అమృతం అన్నారు అజం అమరం అమృతం అవన్నీ రెపిటేటివ్ గా ఉన్నాయిగా కాబట్టి మరి నా అర్థం చెప్పాలి చూడండి చెప్పాను అజం పుట్టుక అమరం వృద్ధాప్యము లేనిది అమృతం మృత్యుము లేనిది అదేంతో కొంత చాలా తేడా చూపించద్దండి అజం పుట్టుక లేనిది అమరం మరణము లేనిది అమృతం మరణము లేనిది అని రెండు సార్లు రాస్తారా కాబట్టి ఒక మృతి వృద్ధాప్యం వృద్ధాప్యమే మృతి ఎందుకంటే వృద్ధాప్యంలో ఏమవుతాయి అన్నీ ఒకరి తర్వాత ఒకటి మృతి చెందుతూ ఉంటాయి చూపు మృతి చెందుతుంది చెవి వినికిడి మృతి చెందుతుంది రుచులు మృతి చెందుతాయి కాళ్ళు మోకాళ్ళు మృతి చెందుతాయి అన్ని పనిచేయడం మానేస్తాయి అదే మృతి అల్టిమేట్ గా ఒక ఫైనల్ గా ఇంకో దేహం కూడా మృతి చెందుతుంది కాబట్టి వృద్ధాప్యాన్ని కూడా మరణంగా మీరు అనుకోండి మా అన్ని చోట్ల అనుకోకరా ఇక్కడ అమరం అమృతం అభయం అదే ఇప్పుడు అభయం అని ఎందుకన్నాడంటే ఏది పుట్టి గిట్టేదో దానికి ఎప్పుడూ భయము దానికి నిత్య సన్నిధిగా ఉంటుంది భయం అన్నది ఎప్పుడూ ఉంటుంది సర్వదా ఉంటుంది ఏది పుట్టి గిట్టేదో దానికి భయము తప్పదు కానీ పుట్టుకాలేదు వృద్ధాప్యము లేదు మృత్యువు లేదు ఇంకా భయం ఏంటండి కాబట్టి భయం అభయమని ఎందుకు చెప్పారంటే ఇంద్రియములు మనస్సు అహంకారము దేహం దగ్గర అహంకారము ఇవన్నీ కూడా భయము యొక్క గుప్పెట్లో ఉంటాయి వాటితో మీరు మమేకమై ఉన్నంతకాలము సెక్యూరిటీ అనేది ఉండదు మనిషి ఏం చేస్తాడంటే సెక్యూరిటీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ సెక్యూరిటీ అనేది వాడికి దొరకదు ఎంతకాలమైతే వాడు ఈ దేహేంద్రియాదులతో మమేకమవుతూ ఉంటాడో అంతకాలము సెక్యూరిటీ అనేది కళ ఇవి నిరంతరము చెలిస్తూ ఉండివే ఇది నా స్వరూపము కాదు చేతనశ్చేతనా ఆ శ్రోత్రోత్రం ఆ కూటస్థమైన ఆత్మచైతన్యమే నా స్వరూపము అని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పటి నుంచే సెక్యూరిటీ ప్రారంభందేహే అది అది ఎలాంటిదంటే స్తోత్రానికి శ్రోత్రము చక్షుషక్షు అలాంటి అంటే అర్థం ఏమిటి నిమిత్తం ఆ చెవి కన్ను మొదలైన ఇంద్రియముల యొక్క సామర్థ్యం ఆ సామర్థ్యమునకు నిమిత్తము నిమిత్తము అంటే అర్థమంటే తెలుసిన అది ఉంటే ఇది ఉంటుంది ఇప్పుడు బీజము అంకురించుటకు వర్షము నిమిత్తము బీజశక్తి ఉపాదానము బీజశక్తి నుంచి అంకురం వస్తుంది వర్షం నుంచి రాదు వర్షము నిమిత్తము వర్షం ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు బీజశక్తి నుండి అంకుటం పుడుతుంది అలాగే ఆత్మచైతన్యము ఉండగా చెవి వింటుంది కన్ను చూస్తుంది అలా నిమిత్తం నిమిత్తం అనకపోతే ఏమైపోతుంది కర్తృత్వం భోక్తృత్వం ఇవన్నీ ఇవన్నీ వస్తాయి ఆత్మచైతన్యానికి కాబట్టి నిమిత్తం ఓకే ఇది ప్రతివచనం నిమిత్తం అది సమాధానం కాబట్టి ప్రశ్న పూర్వపక్షం ఏమిటంటే సమాధానం సరిగ్గా లేదనే పూర్వపక్షము దాన్ని తిరస్కరిస్తున్నారు శబ్దార్థశ్చ ఉపపద్య పూర్వపక్షం మీరు గుర్తున్నట్లయితే పూర్వపక్షం ఏమన్నాడంటే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పినట్టుగా లేదు ఇంకేదో చెప్తున్నట్టుగా ఉన్నది అని అన్నాడు శ్రోత్ర శ్రోత్రం అనే ఆ ఫ్రేజ్కి అర్థం ఏమిటి అది సరిగ్గా లేదే ఒక చెవికి ఇంకో చెవి ఏమైనా ఉంటుందా అని ఆ పదార్థము కుదురట లేదు శబ్దార్థము యుక్తియుక్తముగా లేదు అని రెండవ అబ్జెక్షన్ ఈ రెండు అబ్జెక్షన్స్ ని కూడా సెటిల్ చేయడమైనది కాబట్టి ఆ ఫ్రేజ్ యొక్క అర్థం చక్కగా ఉన్నది ప్రతివచనము కూడా యుక్తియుక్తముగా ఉన్నది ఓం పూర్ణమదూర్ణమిదిష్యాశాంతి